రెండు వందల ముప్పై ఒకటి మూర్తి వివేకించలేను నేను శాశ్వతుడా నీవున్న చందమేమీ నరగా నిబ్బరమై లోకమెల్లా నిండుక ఉండుదొవట దొబ్బుకుంటా తిరిగేముతో వలని ఉబ్బి సముద్రము వలెనున్న నీ ప్రకృతి ఎందు గబ్బినై ఈచున్నాడ కలగకుమీ కడయు మొదలులేని కాలమునీ తనువట నడుమ అందుతోనే పెనగుచున్నాడా అడరినీ సొమ్ములైన ఆత్మలలో ఒకడినై చుడుముడి నున్నవాడ చిక్కువరచకుమీ పరమున ఇహమున గరిమ గరిమశోధించేము కమ్మటి నిన్ను ఇరవై శ్రీవెంకటేశునేము శరణు జొచ్చి తిమిగా చనవిచ్చి కావు మీ